వాటిని చూడడంలో నిమగులై నమాజ్ను విడనాడడం వంతెన దాటడంలో మరింత కష్టతరానికి గురి చేస్తాయి ముసలద్ అహ్మద్ ఇబున్ హెబ్బాన్ సునన్ దార్మి యొక్క ఉల్లేఖన షెహల్బాని రెహమాుల్లా గారు దీనిని సహి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైవం నమాజ్ ప్రస్తావన చేస్తూ మన్హా ఫ అలైహా ఎవరైతే పాబందీగా నమాజ్ చేస్తూ ఉంటారో కానత్ లహు నూరన్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 నమాజ్ నూర్ అని మరియు తిరిమిది అబు దావుద్ ఇబ్బ మాజాలో వచ్చిన హదీద్ ప్రకారం బషిరిల్ మిలమి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 వస్తూ పోతూ ఉంటారు అల్లర్ ఇంత గొప్ప విషయం గమనించండి మహాశివులారా నమాజ్ చదవడంలో వెనుక కాకండి చీకటి సమయాల్లో ఫజర్ నమాజ్ ఉంది మహరీం నమాజ్ కావచ్చు ఇషా నమాజ్ కూడా ఉంది ప్రళయినాన వంతెన దాటుతున్నప్పుడు వేగంగా దాటడానికి ఈహలోకంలో ఏ సత్కార్యాలు చేసుకుంటే మనం వేగంగా దాటగలుగుతామో విషయాలు తెలుసుకుంటున్నాము ఆరో విషయం జుమా నమాజ్ ఇందులో కూడా వెనుక ఉండకుండా పాబందీగా చేస్తు ఉండడం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఖతీబ్ ఖుత్బా స్టార్ట్ చేసే సందర్భంలో కొంతమంది మాత్రమే ఉంటారు చివరి సమయం వరకు మస్జిద్ నిండిపోతుంది అలా కాకుండా మున్ముందే జుమారోజు మస్జిద్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి సహాయాలోని హదీద్ ప్రవక్త సలహు అలీ వసలం తెలిపారు నిశ్చయంగా అల్లాహుతాల ప్రళయ దినానా ఈ రోజులను వాటి అసలు రూపంలో లేపుకొని తీసుకొస్తాడు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 జుమారోజు సూరత్ల్ కహఫ్ చదవడం ప్రవక్త సల్లల్లాహు అలం తెలిపారు ఎవరైతే జుమారోజు సూర కహఫ్ చదువుతారో రెండు జుమాల మధ్యలో వారికి నూర్ ప్రసాదించడం జరుగుతుంది ఇది కూడా సహీ హల్బానీ సహీ ఉల్ జామేలు ప్రస్తావించారు ఎనిమిదవ సత్కార్యం సూరె బకరా సూరతుల్ అలె ఇమ్రాన్ చదువుతూ ఉండే అలవాటు చేసుకోవడం ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు ఇక్రైన్ వైన్ దీని వ్యాఖ్యానంలో ఇమాం మునాబీ రెహమహుల్లా చెప్పారు అన్నయ్య అంటే ప్రకాశవంతమయ్యే రెండు కాంతుల్లాంటి సూరాలు అని ఈ హీత్ ముస్లిం షరీఫ్లో లోంది వంతెనను వేగవంతంగా దాటడానికి దోహదపడే సత్కార్యాల్లో మరొకటి న్యాయం పాటించడం అన్యాయం దౌర్జన్యాన్ని విడనాడడం ప్రవర్త సలాసారో చెప్పారు ఇత్తకు రుల్మా ఫల్మ రుల్మాతునియోమల్ కియామా మీరు అన్యాయం దౌర్జన్యం చేయడం మానుకోండి నిశ్చయంగా దౌర్జన్యం ప్రళయ దినాన చీకట్లు చీకట్లతో వస్తుంది అల్లాహోక అంటే ఎవరైతే ఇహలోకంలో దౌర్జన్యం చేస్తారో వారికి పరలోకంలో కాంతి అనేది నూర్ అనేది లభించదు వారికి చీకటే చీకటి ఉంటుంది మరో సత్కార్యం وَدَوَ سَدْكَارِيَمْ حَجْلُو تَلَ مِنْتِرِكَلُو تِيَّدَمْ براكتة صلى الله عليه وسلم تلي بيارو وَإِذَا حَلَقَ رَأْسَهُ فَلَهُ بِكُلِّ شَعْرَةٍ سَقَطَتْ مِنْ رَأْسِهِ نُورٌ يوم القيامة حاجي تنويوكا شعورم چيستن سندر مملو అతని తల నుండి పడే ప్రతి వెంట్రుకకు బదులుగా ప్రళయ దినాన ఒక నూరొక కాంతి లభిస్తుంది అల్లాహుకి వరం మహాశివులారా నరకంపై వేయబడిన వంతెనను వేగంగా దాటాలనుకుంటున్నారా పదకొండవ సత్కార్యం ధర్మ విద్యను అభ్యసించడం అల్లాహు ఆకి ఈ రోజుల్లో ఎంతమంది వెనుకపడి ఉన్నారు మంది దీని విషయంలో వెనుకపడి ఉన్నారు వినండి హదీద్ ప్రవక్త సల్ అలాహు అలీస్ తెలిపారు మామిన్ రజులిన్ యస్లుకు తొరీఖన్ యతులుబు ఫీహ్ అవరైతే ఒక దారిలో నడుస్తాడో ఎందుకు నడుస్తున్నాడో ఆ దారిలో ధర్మ విద్య నేర్చుకోవడానికి అతను వెళ్తున్నాడు ఆ దారిలో నడుస్తూ సహ హాహు బిహి తొరీఖన్ ఇలల్ జ అల్లా అతని గురించి అతని దారిని స్వర్గం వైపునకు సులభతరంగా చేస్తాడు మరి ఎవరి ఆచరణ వమన్ అబుతఅ అభిహి అమలు అభిహి నూ ఎవరి ఆచరణ అతనిని వెనుకపడేస్తుందో అతని ఖాన్దాన్ పాందాన్ అతని యొక్క వంశం అతనిని ముందుకు తీసుకెళ్లలేదు ఇమాం ఇబిన్ రజబ్ రహమతుల్లా అలీ తెలిపారు ఇక్కడ అల్లాహుతాల అతని యొక్క ఆ దారిని స్వర్గం వైపునకు సులభం చేస్తాడు అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ దారి అంటే ఎన్నో భావాలు కావచ్చు అందులో ఒక భావం స్వర్గం వైపునకు దారి ఏమిటి నరకంపై ఉన్నటువంటి వంతెన కూడా అందుకు ముందుకు రండి ధర్మ విద్య నేర్చుకోండి ఇంకా మహాశివులారా మరో సత్కార్యం ప్రజల అవసరాలు తీర్చడం దీనికి సంబంధించిన చాలా పొడవైన హదీస్ ఉంది ఆ హదీసులో ప్రవక్త సలల్లాహీ అసలు తెలిపారు ఎవరైతే తన సోదరుని ఒక అవసరాన్ని తీర్చడానికి ఒక దారిలో నడుస్తాడో దాన్ని తీర్చే అంతవరకు అతను స్థిరపడడో అల్లాహుతాలా ప్రళయ దినానా ఎక్కడెక్కడైతే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 తెల్ల వెంట్రుకలు ఏవైతే వస్తున్నాయో వాటిని తీయకండి ప్రతి వెంట్రుకకు బదులుగా నూర్ అనేది ప్రళయ దినాన లభిస్తుంది అంతేకాదు మరొక శుభవార్త కూడా ప్రవక్త సల్లాహల్ మరొక శుభవార్త కాదు మూడు శుభవార్తలు ప్రవక్త సల్లాహీస్లం వారిచ్చారు ఏమిటి ఆ నూర్ కాంతి యొక్క శుభవార్త కాకుండా మరో మూడు శుభవార్తలు మన్షా బఫిల్ ఇస్లామి షైబతన్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 మైదాకు పేరు మీద హిన్న ఖితాబ్ పేరు మీద ఈ రోజుల్లో హిన్నా ఖిదాబ్ ఇవన్నీ ఎరుపుతనానికి దగ్గరగా ఉండేవి కానీ ఈ రోజుల్లో బ్రౌన్ అని బ్రౌన్ పేరు మీద బ్లాక్ కూడా ఉపయోగిస్తున్నారు మరి ప్రవక్త సల్లెవసలం ఎవరైనా తెల్ల వెంటలను దాచిపెట్టడానికి బ్లాక్ హిన్న ఉపయోగించడాన్ని నిషేధపరిచారు ప్రవక్త సల్హలం ఒక సందర్భంలో చెప్పారు ఎవరైతే ఈ బ్లాక్ ఖిదాబ్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 ప్రవక్త మహనీయ మహమ్మద్ సహం దీని గురించి ఒక దువ కూడా మనకు నేర్పి ఉన్నారు ప్రత్యేకంగా మస్జిద్కు వెళ్తున్న సందర్భంలో ప్రవక్త ఈ దువా చదువుతూ ఉండేవారు హిస్నుల్ ముస్లిం చిన్నపాటి పుస్తకం అందులో ఈ దువా ఉంది చదవండి నేర్చుకోండి ధర్మ జ్ఞానం ధర్మ విద్య అభ్యసిస్తూ ఉండండి కాంతి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అల్లాహుమజల్ఫీ కల్బీ నూరా వఫీ లిసానీ నూరా وفي سمعي نورا وجعل في سمعي نورا وجعل في بصري نورا وجعل من خلفي نورا ومن أمامي نورا وجعل من فوقي نورا ومن تحتي نورا اللهم أعطني نورا إي دوايكا بدالوني نيدتين ميكو تلبيانو مسلم شريف لوني أكا أقول لك أنا ملو أقولنا إي అయితే మరికొన్ని ఉల్లేఖనాల్లో ఇంతకంటే ఎక్కువ దువా కూడా ఉంది సుమారు పద్నాలుగు మన శరీర అవయవాల్లో మనకు నూర్ అల్లా ప్రసాదించాలి అని దువా చేయడం జరిగింది అయితే మహాశివులారా ఈ విధంగా ఈరోజు మనం నరకంపై వేయబడే వంతెన వేగంగా దాటడానికి ఎలాంటి సత్కార్యాలు ఇహలోకంలో అధికంగా ఎక్కువగా చేస్తూ ఉంటే బా మంచిగుంటుంది బాగుంటుంది అనే విషయాలు తెలుసుకున్నాము అల్లా వాటన్నిటినీ ఆచరిస్తూ ఉండే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మన కాంతి ఇంకా ఎక్కువగా పెరగాలి అంటే మనం ఈ విషయాలన్నీ ఇతరులకు కూడా నేర్పుతూ ఉండాలి తెలుపుతూ ఉండాలి అల్లా తల లాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక వరు దవానా అని అలహదుల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలం వైకమ్ వరహతుల్ వబర్కత